అలాగే దేహంలాగా కనిపిస్తూ ఉంటుంది ఈ దేహం ఎవరికి తత్వజ్ఞానం కలిగిన వాడికి దేహంలాగా కనిపిస్తున్నా సరే ఇది శూన్యమే కనుక ఏదన్నా పోలికంటూ చెబితే కాలిన వస్త్రంతో చెప్పచ్చుగాని ఇది ఉందా లేదా అంటే లేదా నశించిందా నశించలేదా అంటే అలా అలాంటి మాటలు దీనికి అతకవు అని రకమైన పరిభాషలో మనం మాట్లాడకూడదు అన్నది సరస్వతీదేవి అనేప్పటికీ లీలాదేవి మళ్లీ అంటోంది సరస్వీదేవి మీలాంటి వాళ్లంతా మీ దేహమే చిన్మయమనేటువంటి దృష్టితో ఉన్నారు అలాంటి శుద్ధమైన చైతన్యానికి దృష్టి సంబంధం ఏమాత్రం ఉండదు అటువంటి శుద్ధ చిత్పదార్థం ఈ ప్రపంచ రూపంగా మారటం ఎలా కుదురుతుంది అంటే మళ్లీ ప్రశ్న మొదటికి వస్తోంది సరస్వతి సరస్వతి దేవి స్వర్గ సమాధానం చెబుతోంది లీలా సృష్టి ప్రారంభంలో హిరణ్య ఆవిర్భవించాడు చెప్పి ఆ విషయం మీకు పూర్వమే అప్పుడు చైతన్యానికి చిత్వం అనేటువంటి ధర్మం ఏర్పడింది చిత్వం అంటే తెలుసుకోవటం చైతన్యం అంటే తెలివి శుద్ధమైనటువంటి తెలివి తెలివి రూపంగా ఉన్నటువంటి చైతన్యానికి చిత్వం ధర్మం ఏర్పడింది ధర్మం అంటే గుణం కోసం చిత్వం అంటే ఏమిటి తెలుసుకోవటం తెలివి తెలుసుకొనుట అంటే ఇది ఒక మార్పు క్రమంగా హిరణ్య గర్భుడు సృష్టి చేశాడు ఈ మార్పు రావడం వల్ల అలా చేస్తూ చేయటంతో పాటు దాని తెలుసుకుంటూ చైతన్యం కూడా భ్రాంతి వల్ల స్థూల దృశ్య రూపాన్ని పొందింది అంతకుముందు ఏదైతే చైతన్యమనే శుద్ధ రూపమైనటువంటి చైతన్యం ఉన్నదో ఆ చైతన్యం భ్రాంతిలో అది కూడా స్థూలమైనటువంటి దృశ్యమైనటువంటి రూపాన్ని పొందింది అది చైతన్యం దృశ్యంగా మారే విధానం అని చెప్పింది అంటే నీళ్ళ మళ్లీ అడుగుతోంది అమ్మా శుద్ధ చైతన్యానికి దేశ కాలాది సంబంధమే లేదు కదా దేశము కాలము రెండూ లేకపోతే మొదట హిరణ్యగర్భుడు పుట్టాడు అంటూ చైతన్యానికి ప్రథమ వికార కల్పన చేస్తున్నావే నువ్వు అది ఎలా దొరుకుతుంది మొదటి మొదటి అనగానే దానికి కాలంతో సంబంధం వచ్చేసినట్టే కదా మొట్టమొదటి హిరణ్యగర్భుడు ఇలా చేశాడో నువ్వు కాల సంబంధం ఉన్నట్టే అని చేతి నువ్వు చెప్పే సమాధానం ఎలా కుదురుతుంది అంది సరస్వతి మళ్ళీ చదువుతోంది ఏమన్నా నీ చేతికి ఏమున్నాయి బంగారం గాజులు ఉన్నాయి బంగారంలో ఈ కంకణం వేరే ఉందా బంగారంతో కలిసే ఉందా అలాగే నది ఒడ్డుకు వెళ్ళాం అక్కడేం కనిపిస్తున్నాయి తరంగాలు కనిపిస్తున్నాయి నీటిలో తరంగం వేరే ఉందా కలిసే ఉందా వేరే లేదుగా అలాగే చైతన్యంలో దృశ్యం వేరే లేదు అయినా బంగారంలో కంకణంలాగా నీటిలో అలలాగా అది ఉన్నట్టు కనిపిస్తోంది అంటే అది కనిపించినా లేనిదే లేనిదాని విషయంలో ఇది మొదటిది అని వ్యవహార మాత్రంగా చేత ఆ చైతన్యానికి కాల సంబంధం వచ్చి అది అసంభవం ఇది మొదటి అలా అనంగానే నీటిలో గొప్ప మార్పు వచ్చేసినట్టేనా ఇది రెండో అలా అనగానే నీటిలో గొప్ప మార్పు వచ్చేసినట్టు అయినా మున్ని నీటిలో మార్పు ఏం రాలా అలా అనేది సత్యవస్తువు కాదు గనక అది ఒకటోదన్నా రెండోదన్నా కూడా దానివల్ల నీటిలో వచ్చే మార్పే ఉండదు అలాగే ఈ ప్రపంచం అనేది సత్యవస్తువు గనక ఈ దృశ్యమనేది సత్యవస్తువు గనక అయినట్లయితే హిరణ్య గర్భుడికి మొదటి వికారం అనగానే హిరణ్య గర్భడ్లో నిజంగా మార్పు వచ్చి ఉండేది అలా జరగలా అది అసంభవం కనుక నీ సందేహానికే తావులేదు అనేసింది సరస్వతి సరస్వతిదేవి చెప్పినటువంటి సమన్వయానికి లీలాదేవి చాలా సంతోషించి అమ్మా నాకు ఈ విషయం ఎంతో ముందు అర్థం కాలేదు నువ్వు చెప్పిన విషయం ఇప్పుడు బాగా సమన్వయం అయింది చాలా బాగుంది సమన్వయం మేమంతా కూడా ద్వైత భ్రాంతిలో పడి కొట్టుకుంటున్నాం అంచేత ఈ ద్వైతాద్వైత వికల్పాల్లో మమ్మల్ని పడేసి ఇంతకాలం నుంచి గిలగిల తిప్పుతున్నవాడెవడు అసలు మమ్మల్ని ఈ ద్వైతాద్వైత వికల్పాల్లో పడేసిన వాడెవడు మేము కూడా మీకు మళ్ళీ హాయిగా ద్వైత సంబంధం లేనటువంటి పరిశుద్ధమైనటువంటి చైతన్యాత్మకమైన జ్ఞానంలో ఉండొచ్చు కదా అని అడిగింది అంటే సరస్వతి చదువుతోంది లీలా ఎవరో కాదమ్మా నీ అవిచారమే అవిచారం అంటే ఏమిటి విచారణ చేయకపోవడం సరిగ్గా విచారణ చేయకుండా అవివేకం అన్నమాట దీన్ని అవిద్య కూడా చెప్పచ్చు ఈ అవిచారణ వల్ల నీకు ఇలాంటి భావం పుట్టింది గనక దీనికి విరుగుడేమిటి అంటే మళ్ళీ విచారమే అంటే జాగ్రత్తగా ఎంక్వైరీ చేయటమే విశ్లేషణ చేయటమే వివేకం చేయటమే బాగా విచారణ చేస్తే ఏమి తేలుతుందంటే అవిచారము విచారము అవిద్య విద్య బంధము మోక్షము ఇవేవి లేవు అని తెలుస్తుంది అది తమాషా అవిచారం వల్లేమో ఇది వచ్చింది బాగా విచారం చేస్తే ఏం తెలుస్తుంది అవిచారము విచారము బంధము మోక్షము విద్య అవిద్య ఇవేవి లేవు అని తెలుస్తుంది అది దీంట్లో రమస కనుక లీలా ఇక నువ్వు సద్విచారణ ప్రారంభించు నీకు త్వరలోనే నిర్వికల్ప సమాధి స్థిరపడి సంసారానికి విత్తనాల వంటివైనటువంటి రాగద్వేషాలు ఏవైతే ఉన్నాయో అవి నశించిపోతాయి నీకు నిర్వికల్ప సమాధి స్థిరపడుతుంది అని చెప్పి ఆశీర్వచన పూర్వకంగాని సరస్వీదేవి క్షణమాగి మళ్లీ ఇలా ఉపదేశించింది లీలా మెడుకు వచ్చింది ఇప్పటిదాకా కనిపించింది కళ తెలిసింది ఇప్పుడు ఆ స్వప్న ప్రపంచం ఏమైపోయింది ఆ స్వప్నదేహం ఏమైపోయింది అవి లేనివే అని తేలిపోయింది అలాగే తత్వజ్ఞానం కలిగి వాసనలన్నీ గనక క్షీణిస్తే ఈ జాగ్రద్దేహం కూడా లేనిదే అయిపోతుంది స్వప్నదేహం పోయిన తర్వాత ఈ స్థూలదేహం కనిపిస్తుంది మళ్లీ అలాగే ఈ జాగ్రద్దేహ భావన గనక నశించిపోతే అది నశించిన తర్వాత ఆతివాహిక దేహం కనిపిస్తుంది స్వప్నే నిర్వాసనా బీజే యథోదేతి సుషుప్తత స్వప్ సతిప్తేతి తప్నవాసనలన్నీ గనక తొలగిపోయినట్లయితే సుషుప్తిచ్చేస్తుంది జాగ్రద్వాసనలన్నీ గనక నశించిపోతే ముక్తి లభించేస్తుంది లీలా ఈ చర్చ అటు తిరిగి ఇటు తిరిగి ఒకే విషయం చుట్టూ తిరుగుతున్నట్టు కనిపిస్తోంది ఎప్పటికప్పుడు నీకు ప్రశ్నలు పోతున్నాయి దానికి కారణం ఏంటంటే నీకు కొన్ని విషయాల్లో నిర్వచనాలు స్పష్టంగా తెలియలే కొన్ని విషయాలు బాగా తెలియాలంటే వాటి నిర్వచనాలు తెలియాలి ముందర అంచేత వాసనలు అంటే ఏమిటి స్వప్నం అంటే ఏమిటి జాగ్రత్త అంటే ఏమిటి సుషుప్తంటే ఏమిటి ఇలాంటి మాటలకి నిర్వచనాలు తెలియాలి నీకు కొన్ని నిర్వచనాలు చెబుతా విను వాసనలు చెలరేగుతున్నటువంటి నిద్ర ఏదైతే ఉందో అది స్వప్నం బాగా గుర్తుపెట్టుకో వాసనలు చెలరేగుతూ ఉండాలి నిద్రలో ఉండాలి అంటే స్వప్నాలు అంటే ఏమిటి అంటే వాసన సంయుక్తమైనటువంటి వాసన సహితమైనటువంటి నిద్ర అదే స్వప్నం ఈ వాసనలు అణగారిపోయిన నిద్ర దాని పేరు రెండు రకాల నిద్ర అదే నిద్రే ఇదే నిద్రే ఈ మొదటి నిద్రలో వాసనలున్నాయి రెండో నిద్రలో వాసనలు లేవు వాసనలున్న నిద్ర అయితే అది స్వప్నం వాసన లేని నిద్ర అయితే అది సుషుప్తి ఇక జాగ్రత్త అంటే ఏమిటి జాగ్రత్తలో ఉండి ఆ జాగ్రత్తలో గనక వాసనలు గనక అన్ని అణగారిపోయి ఉన్నట్లయితే అటువంటి వాసనలు అణగారిపోయినటువంటి జాగ్రత్త పేరు మూర్ఛ లేక మోహం వాసనలన్నీ పూర్తిగా సమూలంగా నశించిపోయినటువంటి జాగ్రత్త పేరు తురియం ఈ తురియ స్థితి తత్వజ్ఞానం వల్ల కలుగుతుంది ఈ స్థితిలో ఉండి ఎవరైతే జీవించి ఉన్నారో వాళ్ళని జీవన్ముక్తులు అంటారు వీళ్ల స్థితి ఎలా ఉంటుందనేది ముక్తులైనటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది తప్పితే ముక్తి అందన వాళ్లకి జీవన్ముక్తుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అర్థం కాదు వాళ్ళకి జీవన్ముక్తుల మనస్సే ఆతివాహిక మనస్సుగా మారిపోతుంది సూక్ష్మ మనస్సుగా మారుతుంది అలాంటి మనస్సే ఇతర సృష్టిల్లో ఉన్నటువంటి మనస్సులు అన్నిటితోనూ కూడా ఇతర జన్మల్లో ఉండేటువంటి మనస్సులు అన్నిటితోనూ కూడా ఇతర లోకాల్లో ఉండేటువంటి సిద్ధులతోనూ కూడా దేవతలతోనూ కూడా కలిసిపోగలుగుతుంది కనుక లీలా ఈ నిర్వచనాన్ని మనసులో పెట్టుకుని వాసనాక్షయం కోసం నువ్వు ప్రయత్నించేయి వాసనాక్షయం జరిగితే నీకు జీవన్ముక్తి లభిస్తుంది జీవన్ముక్తి రాలవుతావు నువ్వు అప్పుడు చిన్మయ శరీరం వచ్చేస్తుంది నీకు అలా నైరంతర్యమైనటువంటి చిన్మయ శరీరం కనుక నీకు వచ్చినట్టయితే నువ్వు నాతో కలిసి లోకాంతరాలు యథేచ్ఛగా రాగలుగుతావు దీనికి భిన్నంగా ఎవరైనా వరం ఇచ్చారనుకో ఇచ్చినా జరగదు పోనీ ఎవరైనా శాపం పెట్టారనుకో శాపం పెట్టినా జరగదు ఎందుకంటే వస్తుస్థితి ఇలా ఉంటే వస్తుస్థితికి భిన్నంగా వరం గాని శాపంగాని పనిచేయదు అంచేది ఎప్పటికైనా నువ్వు తత్వజ్ఞానంతో జీవన్ముక్తిని సంపాదించుకోవాల్సిందే అదొక్కటే ఉపాయం ఏదైనా దేవతను ఉపాసించి వరం సంపాదిస్తాను అని గాని ఎవరి మీద కోపం వస్తే చెప్పించేస్తాను గాని అంటే ఆ శాపాల ద్వారా ఈ రకమైన స్థితి మాత్రం లభించదు మరో ముఖ్య విషయం విను ఏంటంటే మరణం తర్వాత ప్రతి జీవికి కూడా ఆతివాహిక దేహం రానే వస్తుంది అటువంటి ఆతివాహిక దేహంతోనే వాళ్ళు ఇతర లోకాలకు వెళతారు కానీ ఆ జీవులే దాన్ని గుర్తించలేరు జ్ఞానం గల వాళ్ళు గుర్తిస్తారు ఆతివాహిక శరీరం కేవలం రావడం సాలదు తత్వజ్ఞానపూర్వకమైనటువంటి ఆతివాహిక శరీర ప్రాప్తి కావాలి అని చెప్పింది సరస్వతీదేవి అనేప్పటికీ విషయం బాగా అర్థం చేసుకున్నది లీలాదేవి చేసుకుని కృతజ్ఞతలు చెబుతోంది తల్లి నాకు మంచి జ్ఞానోపదేశం చేశావు అయితే వాసనాక్షయం కోసం అభ్యాసం చేయమన్నావు కదా అభ్యాసం అంటే ఏమిటి అది ఎలా ఉంటుంది ఎలా పెరుగుతుంది దాన్ని ఎలా చేసుకోవాలి ఆ వివరాలని చెప్పు తల్లి అని ప్రార్థించింది సరస్వతీదేవి సకటి ఉపదేశం చేస్తోంది తచ్చింతనం తత్కథనం अन्ोन्यं तत्प्रभाषण एक तेक परत्वच तद्यास विदुर्बु अ सरस्वतीदेव यह श्लोक मारगवी मन केदा शास्त्रे विषया प्रतिपादे इंसुमसु अवे रकम पदाल तो श्लोका विविध ग्रंथा मन कूद का ఒకే విషయాన్ని భావన చేసేటప్పుడు ఇంచుపించుగా ఒకే రకమైన వాక్కు వెలువడుతుంది దానికి నిదర్శనమే ఈ శ్లోకాన్ని సరే ఆ విషయం అలా ఉంచేసి అసలు విషయంలోకి వెళితే ఈ శ్లోకంలో సరస్వీదేవి అభ్యాసానికి నిర్వచ ఈ నిర్వచనంలో ఆమె నాలుగు మెట్లు పెట్టింది ఏమిటంటే ఒకటి దాన్ని గురించే ఆలోచించడం రెండు దాన్ని గురించే మాట్లాడటం మూడు ఒకరికొకరు దాన్ని గురించే బోధించుకోవడం నాలుగు అది తప్పితే మరో పని లేకపోవడం ఇవి స్టెప్లు చెప్పి అంటోంది ఆవిడ లీలా ఈ నాలుగింటిలో కూడా ప్రతి ఒక్కటి అభ్యాసమే ఈ నాలుగు కలిపితే అది సరైన అభ్యాసం అంతేకాదు ఈ నాలుగు ఒకదానికొకటి నిచ్చిన మెట్లాగా పనిచేస్తాయి ఎలాగంటే వీటిలో చింతన వల్ల అంటే మొదటి పెట్టుంది కదా చింతన దానివల్ల విషయం మనస్సుకు బాగా విస్పష్టంగా పట్టుతుంది రెండో స్టెప్ ఉంది కథనం అన్యోన్యం తత్ప్రబోధనం కథనం ఉంది కథనం వల్ల విజ్ఞులైన వారికి ఏకీభావం ఎలా ఉందో అది తెలుస్తుంది అంటే ఈ విషయం తెలిసినటువంటి పెద్దలు ఉంటారు కదండి ఇతరులు కూడా అనేక రకాలుగా గ్రంథాలు చదివి పెద్దల దగ్గర ఉపదేశం పొంది మరణం చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారుగా వాళ్ళతో ఏకీభావం మనకి తెలుస్తుంది దానివల్ల ఏం జరుగుతుందంటే మనం ఏ విషయం అయితే అనుకుంటున్నామో ఆ విషయంలో పెద్దలంతా కూడా విజ్ఞులు పెద్దలు అంతా కూడా ఏకీభవిస్తున్నారని తెలుస్తుంది విజ్ఞులు పెద్దలు ఏకీభవిస్తున్నారంటే మనకు ఆ విషయం మీద విశ్వాసం కొంచెం పెరుగుతూ ఉంటుంది అంచేది ఇది కావాలి ఇక ఒకరికొకరు బోధించుకోవడం అనేది మూడో స్టెప్ ఈ మూడో స్టెప్ వల్ల ఏం జరుగుతుందంటే తెలియని కొత్త విషయాలు తెలుస్తాయి తెలిసిన విషయాల్లో కూడా స్పష్టత పెరుగుతూ ఉంటుంది ఒకే విషయాన్ని ఒకడు చాలా బాగా భావన చేసి మనకంటే బాగా దాన్ని ప్రతిపాదన చేయగలుగుతాడు తెలిసిన విషయాన్నే మళ్లీ ఇతరులు ప్రతిపాదన చేయగా వినగా మనకేం మనకి స్పష్టత పెరుగుతుంది ఒకప్పుడు దాంట్లో కొత్త లోతులు తెలుస్తాయి దీనివల్ల ఏం జరుగుతుందంటే విషయం మీద ఉన్నటువంటి అసంభావన తొలగిపోతుంది అసంభావన అంటే ఏమిటి అంటే విషయం మీద ఉన్నటువంటి సందేహ బుద్ధి సందేహ బుద్ధి కాస్త తొలగిపోతుంది ఇక నాలుగో స్టెప్పు అనేకంటే ముఖ్యమైనది తదేక నిష్ట తదేక నిష్ట అంటే ఏమిటి వేరే పని లేకపోవడము అని చెప్పారు ఇందాక అది తప్పితే వేరే పని లేకుండా ఉండాలి దీని పేరే తదేక నిష్ట అని ఇప్పుడు అంటున్నారు ఇది నాలుగో మెట్టు దీనివల్ల ఏమన్నా విపరీత భావన తొలగిపోతుంది విపరీత భావన అంటే తలకిందులు ఆలోచన విషయం తెలిసినా కూడా తలకిందులుగా ఆలోచిస్తూ ఉంటారు మనలో చాలామందికి ఈ ప్రపంచం అసత్యం అని భగవంతుని ఒక్కడే నమ్ముకోవాలని వాళ్ళని ఎవరిని నమ్ముకోకూడదని లేకపోని రాగద్వేషాలు పనికిరావని తెలుసు అయినా కూడా మనసు ఎప్పుడు కూడా విపరీత భావన చేస్తూనే ఉంటుంది వ్యవహారంలోకి వచ్చేప్పటికీ తల్లకిందులుగా ఆలోచన చేస్తూ ఈ విపరీత భావన పోవాలంటే తదేక నిష్టతో తత్వజింతం చేయాలి కనుక అభ్యాసం కావాలకునే వాళ్ళు ఎవరున్నట్లయితే వాళ్ళు విరక్తిని కూడా సాధించాలి ఇది ఒక స్టెప్పు మళ్లీ మళ్లీ ఇంకో రకమైనటువంటి స్టెప్పులు చదువుతోంది సరస్వీదేవి ఈ రెండో రకమైన స్టెప్పుల్లో వైరాగ్యం చెప్పింది ముందర రెండోది ఏం చెబుతోందంటే వేదాంత విషయాలను శ్రవణం చేయాలి మూడో స్టెప్ ఏం చదువుతోంది రెండో సెట్ అనమాట స్టెప్పుల్లో రెండో సెట్ ఇది ఈ రెండో సెట్ లో మూడో స్టెప్ ఏమిటంటే దృశ్యం అంతా మిథిశా అనేటువంటి తెలుసుకోవడం ఆ తెలుసుకోవడం ద్వారా ఆత్మయందు ఆసక్తి పెంచుకోవాలి విరక్తి ఒకటే చాలదు విరక్తేమో ప్రపంచం మీద ఆసక్తేమో ఆత్మవిద్య ఎందు ఆత్మ తత్వమందు తత్వమందు ఆసక్తి పెంచుకోవడం కూడా మనకు అవసరమే ఇది కూడా ఒక స్టెప్పే ఇవన్నీ కూడా అభ్యాసంలో భాగాలే లీలా కొందరేమో రాగద్వేషాలను తొలగించుకోకుండానే దృశ్యం మిథ్య అనే విషయాన్ని మనస్సుకు సరిగ్గా పట్టించుకోకుండానే ముండితనంగా వైరాగ్యాన్ని అభ్యాసం చేస్తుంటారు వైరాగ్యం వైరాగ్యాన్ని ముండితనంగా ఉంటారు ముండితనంగా వైరాగ్యం లాభం లేదు తత్వజ్ఞానపూర్వకమైనటువంటి వైరాగ్యం ఉండాలి తత్వజ్ఞానపూర్వకం ఏమిటి ఈ దృశ్యమంతా అనేటువంటి మిథ్య జ్ఞానంతో అది బేస్గా చేసి దాని మీద వైరాగ్యం రావాలి అటువంటి అభ్యాసం లేకుండా మొండితనంగా ఎవరైతే వైరాగ్యాన్ని అభ్యసిస్తూ తపస్సులు నియమాలు ఇవన్నీ పాటించేస్తున్నారో అలాంటి తపస్సు వల్ల మంచి ఫలితం రాదు సరిగదా వ్యతిరేక ఫలితమే ఉంటుంది వాళ్ళకి వాళ్ళ సంవసారంలో ఉన్న రాగద్వేషాలు ఏదో ఒకనాడు పెట్రేగి తీవ్రమైనటువంటి దుఃఖాలను కలిగిస్తాయి కనుక దృశ్యం మిథ్య జ్ఞానం ద్వారా రాగద్వేషాలను తొలగించుకోవడమే ముఖ్యం అని ఈ విధంగా అభ్యాస విధానాన్ని గురించి సరస్వతీదేవి బోధించగా లీలాదేవి చాలా సంతోషపడి వెంటనే సరస్వతీదేవికి నమస్కరించి ఆవిడ యొక్క అనుమతితో సమాధి అభ్యాసం ప్రారంభించింది సరస్వతీదేవి కూడా తనకు సహజ స్థితిగా ఉన్నటువంటి సమాధి స్థితిలో నిశ్చలంగా అలాగే ఉండిపోయింది సరస్వీదేవి కొత్తగా సమాధి కోసం కృషి చేయాల ఆవిడంతకుముందు దాకా లీలాదేవితో మాట్లాడుతూ ఉన్నా కూడా సమాధిస్థిలోనే ఉంది అటువంటి నిశ్చలమైనటువంటి సహజ స్థితి అయినటువంటి సమాధి స్థితి నాడు సంపాదించినంతకుముందే అంటే తనకు సహజ స్థితి అయినటువంటి ఆ సమాధిస్థితిలో నిశ్చలంగా అలాగే ఉండిపోయింది కొద్దిసేపట్లోనే లీలాదేవి తన సమాధిలో సమాధి బలం చేత ఒక జ్ఞానదేహాన్ని ధరించేసింది సరస్వీదేవేమో తన సహజమైనటువంటి జ్ఞానదేహంతో ఆమె పక్కన నిలబడిపోయింది ఇలా వాళ్ళిద్దరూ కూడా చిన్మయ శరీరులై చిదాకాశంలో యథేచ్చగా సంచారం ప్రారంభించారు కనుక ఆ విధంగా సరస్వతి దేవి యొక్క ప్రబోధంతో సమాధిలోకి వెళ్లినటువంటి లీలాదేవి చిదాత్మకమైనటువంటి శరీరాన్ని సంపాదించుకుని సరస్వతిదేవితో కలిసి మళ్లీ చిదాకాశంలో సంచారం ప్రారంభించింది ఈ చిదాకాశం ఎక్కడుంది ఆ ఇంట్లోనే ఆ గదిలోనే ఉంది అది చిత్రం ఈ కథంతా వశిష్ఠుల వారు రాముడికి చెబుతున్నారు అంచేది ఆయన అంటున్నారు వశిష్ఠుల వారు వాళ్ళిద్దరూ అంటే ఆ లీలా సరస్వలిద్దరూ కూడా చిదాకాశంలోకి వెళ్లారు చిదాకాశం అంటే ఏమిటి ఆ ఇంట్లోనే ఆ గదిలోనే ఆ చిన్నాకాశంలోనే తిరుగుతున్నారు వాళ్ళు ఎక్కడికి పోలేదు కానీ చిద్వృత్తి యొక్క సామర్థ్యం చేత కోట్ల కోట్ల మైళ్ల దూరం సంచరించినట్టుగా వాళ్లకు అనుభూతి కలుగుతుంది వాళ్ళిద్దరి శరీరాల్లో కూడా ఆకాశమయములే అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటున్నారు స్నేహితుల్లాగా సంతోషపడుతున్నారు పరుగులు తీస్తున్నారు ఎగురుతున్నారు దూకుతున్నారు వాళ్ళకి విశాలమైన ఆకాశం కనిపిస్తోంది చల్లని గాలులు వేస్తున్నాయి మేఘమండలం కనిపిస్తోంది ఆకాశగంగ కనిపిస్తోంది కొన్ని చోట్ల పర్వతాలు కనిపిస్తున్నాయి కొన్ని చోట్ల దేవజాతులు వాళ్ళు కనిపిస్తున్నారు దేవజాతల వాళ్ల యొక్క నగరాలు కనిపిస్తున్నాయి కొన్ని చోట్ల సూర్యోదయాలు కొన్ని చోట్ల సూర్యాస్తమయాలు ఇవన్నీ కనిపించాయి కనిపిస్తున్నాయి ఇక్కడ వాల్మీకి మహర్షి గారు చిదాకాశాన్ని వర్ణిస్తూ అరవై శ్లోకాలు అతి మనోహరంగా బ్రహ్మాండంగా వర్ణించేశారు మనం ఆ వర్ణం అంతా చెప్పుకోవట్ల వర్ణంలో ఎక్కడెక్కడొస్తే దాన్ని ఓది పెడుతున్నాం మనం లీలా సరస్వతులు అలా చాలాసేపు తిరిగి తిరిగి తిరిగి మళ్లీ భూలోకం వైపు వచ్చేశారు పైనుంచి చూసేసరికి ఈ భూమండలం యొక్క స్వరూపం అంతా కూడా వారికి విస్పష్టంగా కనిపించింది మధ్యలో భూమి దాని చుట్టూ సప్త సముద్రాలు పెద్ద పెద్ద పర్వతాలు నదులు అన్ని కూడా కనిపించిన ఏరియల్ వ్యూ అవన్నీ చూసుకుంటూ వాళ్ళిద్దరూ గిరిగ్రామం వైపు దిగారు అంటే వాళ్ళు పద్మరాజు గారి బ్రహ్మాండం నుంచి బయటకు వచ్చేసి ఆ వశిష్ఠ బ్రాహ్మణుడి యొక్క బ్రహ్మాండంలోకి ప్రవేశించాలన్నమాట ఆ వశిష్ఠ బ్రాహ్మణ బ్రహ్మాండంలో గిరిగ్రామంలోకి ప్రవేశించారు గిరిగ్రామంలోకి తీరా వీళ్ళు చేరేసరికి వీళ్లు అక్కడ ఎవలకి కనిపించినలా వీళ్ళకి మాత్రం అక్కడ ఉండేటువంటి జనం అంతా యజమాని లేని ఇళ్లు కన్నీళ్లు గారుస్తున్నటువంటి స్త్రీలు దిగులుగా ఉన్నటువంటి మగవాళ్లు వీళ్లంతా కూడా వీళ్ళకి కనిపించారు ఇంతలో లీలాదేవికి ఒక కొత్త ఆలోచన వచ్చింది ఏమనంటే ఇక్కడ ఉన్నటువంటి నా బంధువులంతా కూడా నన్ను ఈ సరస్వతి దేవిని కూడా మామూలు మానవ స్త్రీలను చూసినట్టు చూడాలి అని చెప్పి అప్పటికే లీలాదేవి సమాధి బాగా చేసేసి ఆ ఫలితం చేత సత్య సంకల్పస్థితిని సాధించింది అయితే తనకు సత్య సంకల్ప స్థితి వచ్చిందనే విషయం ఆవిడికే తెలియదు ఇప్పుడు ఆవిడికి సంకల్పం వచ్చింది వచ్చేటప్పటికి ఆవిడ తెలియకుండానే ఇది తక్షణమే సత్యమైపోయింది వాళ్ళిద్దరూ కూడా అక్కడున్న మానవులకి సామాన్య మానవ మనుషుల్లాగా స్త్రీలాగా మానవ స్త్రీలాగా కనిపించసాగారు అక్కడుండే మానవులంతా కూడా వీళ్ళెవరో వనదేవతలు వచ్చారు ఎంతో తేజస్వంతులుగా ఉన్నారు ఎంతో కాంతిగా ఉన్నారు అద్భుతమైనటువంటి ప్రభావంతో కనిపిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళంతా ఎంతో ఆనందపడ్డారు వాళ్ళంతా చూస్తూ ఉండగానే అక్కడ ఉన్నటువంటి ఎండిపోయిన చెట్లన్నీ మళ్లీ చిగిరించాయి వాడిపోయిన పూలని మళ్లీ కళకళలాండి ఇలాంటి గుర్తులన్నీ చూసి ఆ వశిష్ఠ బ్రాహ్మణు యొక్క జ్యేష్ఠ పుత్రుడు ఒక ఆయన పేరు ఆ జ్యేష్ఠ శర్మ గారు చాలా సంతోషపడ్డాడు ఎందుకంటే ఆయన చూశాడు ఈ గుర్తులన్నీ వీళ్ళెవరో కొత్త మనుషులు కనిపించారు ఇక్కడికి చూస్తే మంచి సాత్వికమైనటువంటి వ్యక్తుల్లా కనిపిస్తున్నారు మంచి తేజస్వంతుల్లాగా దేవతలలాగా ప్రకాశిస్తున్నారు వీళ్ళని చూస్తేనే సంతోషంగా ఉంది వీళ్ళెవరా చాలా మహానుభావులాగా ఉన్నారనుకుంటే ఇంతలోగా కొన్ని ఎండిపోయిన మోళ్ళన్నీ కూడా మళ్లీ చిగురిస్తున్నాయి వాడిపోయిన పూలన్నీ కూడా మళ్లీ కలకలాడుతున్నాయి దాంతో ఈ చిహ్నాలను చూసి ఆయన చాలా సంతోషపడి వీళ్ళిద్దరికీ ఎదురెళ్లి పాదాల మీద పూలు తల్లి నమస్కారం చేసి స్వాగతం పలికాడు అప్పుడు లీలాదేవి ఏం చేసిందంటే ఆ జ్యేష్ఠశర్మను ప్రకరించి నాయనా మీరంతా దుఃఖంగా కనిపిస్తున్నారయ్యా ఎందుకని అని చాలా దయగా అడిగింది జ్యేష్ఠశర్మ గారు సమాధానం చెప్పాడు అమ్మా మా తల్లిదండ్రులిద్దరూ కూడా ఇంచుమించు ఒకేసారి మరణించారు వాళ్ళు మాకే కాదు ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ కూడా పూజనీయులు వాళ్ళు వాళ్ల ప్రేమ వల్ల మేమొక్కడమే కాదు మా చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా దుఃఖంలో మునిపోయాయి అటువంటి దుఃఖ పరిస్థితులు ఉన్నాం మీరు చాలా మహాత్ములు మీ దర్శనం జరిగింది మాకు మహాత్ముల యొక్క దర్శనం వ్యర్థం కాదు కనుక దయచేసి మీరు మా దుఃఖాన్ని పొగొట్టండి తల్లి అని వినయంగా ప్రార్థించాడు జ్యేష్టశ్రమైలా ప్రార్థించేసరికి లీలాదేవి మందస్మితం చేసి అతని తలను చాలా మృదువుగా తాకింది ప్రేమగా వెంటనే అతను అక్కడికే కాకుండా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా దుఃఖం అందరి మనసులు కూడా చల్లబడ్డాయి కథా కథనం ఈ దశకు వచ్చేసరికి రాముడు ప్రశ్నేశాడు గురుదేవా జ్యేష్ట శర్మేమో లీలాదేవి సొంత పుత్రుడు సొంత పుత్రుడైనప్పుడు ఆమె అతనికి పాత రూపంతోనే దర్శనమిచ్చి ఆ కొడుకును ఓదారిస్తే బాగుండేది కదా అలా చేయకుండా ఏదో కొత్త రూపంగా ఒక తేజస్వతుడైన మహాత్ముల రూపంగా అలా దర్శనమిచ్చిందేమిటి ఇలా ఎందుకు చేసింది అని అడిగాడు వశిష్ఠుడు సమాధానం చెబుతున్నాడు రామా మామూలు మానవులకు ఉన్నాయే వాళ్ళ యొక్క పాంచభౌతిక శరీరం సత్యం అనే దృష్టి ఉంటుంది ఎవరికైతే పాంచభౌతిక శరీరం అనే దృష్టి ఉంటుందో అలాంటి వాళ్ళకి మాత్రమే వీళ్ళు మా బంధువులని వీళ్ళు మా శత్రువులని ఇలాంటి భావాలు ఉంటాయి వాళ్ళకి జ్ఞానులకేమో ఈ ప్రపంచమంతా కూడా చిన్మయం అనేటువంటి దృష్టి ఉంటుంది చైతన్యాత్మకం దృష్టి ఉంటుంది పరమాత్మమయం అనేటువంటి దృష్టి ఉంటుంది మరి కనిపించే ప్రపంచం ఏమిటి ఈ ప్రపంచం అంతా మిథ్య అనే దృష్టి ఉంటుంది అలాంటి వాళ్లకి వీళ్లు మా బంధువులని వీళ్లు మాకు శత్రువులని ఇలాంటి భేదభావనతో కూడినటువంటి ఆలోచనలు రాగద్వేషాలతో కూడిన ఆలోచనలు వాళ్ళకు ఉండవు ఇప్పుడు నీళ్ళు ఎలా ఉంది జ్ఞానస్థితిలో ఉంది ఆవిడ జ్ఞానైపోయింది ఇప్పుడు అందువల్ల ఆమెకి పుత్ర వ్యామోహం గానీ బంధు వ్యామోహం గాని ఇలాంటివేమి లేవు అదేమిటండి అలా అంటారు ఆడు కొడుకు మీద ప్రేమతో తలకాయ ముట్టుకుంది కదా అంటావేమో జ్యేష్ఠశర్మ తాకిందంటే ఎందుకు తాకిందంటే అతను అంతకుముందే చేసినటువంటి తపస్సుకు సంతోషించి అతనున్నటువంటి ఉత్తమ స్థితికి సంతోషించి అతనికి జ్ఞానం అనుగ్రహించాలనేటువంటి కరుణతో తాకిందే తప్పితే పుత్ర వ్యామోహంతో తాకలా అని చెప్పేటప్పటికి రాముడు సంతృప్తి పడ్డాడు వశిష్ఠుడు ఆ పై కథ కొనసాగిస్తున్నాడు వశిష్ఠులు ఏం జరుగుతున్నాయంటే ఎప్పుడైతే లీలాదేవి ఆ విధంగా జ్యేష్ఠశర్మ యొక్క శిరస్సును ముట్టుకుందో ఆ స్పరిశ చేతనే ఇటు జ్యేష్ఠశర్మకి అటు అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి జనులందరికీ కూడా దుఃఖం తొలగిపోయే మనస్సులు ప్రశాంతపడ్డాయో ఈ సంఘటన జరగంగానే లీలా సరస్సులు ఇద్దరూ కూడా మళ్లీ అంతర్ధానమే వెళ్ళిపోయారు మళ్లీ వాళ్ళిద్దరికీ కూడా చిన్మాత్ర శరీరాలు ఏర్పడ్డాయి ఆ దశలో వాళ్ళిద్దరికీ కొంత సంభాషణ జరిగింది ఆ సంభాషణ ఏం చేసిందంటే సరస్వతి దేవే ముందర ప్రారంభించింది సరస్వతి దేవ్ ఎంటోంది లీలా దేన్ని తెలుసుకోవాలో అది నీకు బాగా తెలిసిపోయింది నీకు అపరోక్ష జ్ఞానం కలిగింది పరోక్ష జ్ఞానం ఎదురికే ఉంది నీకు ఇప్పుడు అపరోక్ష జ్ఞానం కలిగింది బ్రహ్మ సత్త ఎలా ఉంటుందో ఇప్పుడు నువ్వు స్వయంగా అనుభవించి చూస్తున్నావు ఇంకా నీకేం కావాలి ఇంకా బ్రహ్మ యొక్క సత్తను సాక్షాత్తుగా అనుభవించి చూస్తున్నావు నువ్వు అప్రోక్ష జ్ఞానం సంపాదించేశావు ఇంకా ఏం కావాలో అడుగు అంది లీలాదేవి కోరుతోంది తల్లి సరస్వతిదేవి నా భర్త మరణించిన తర్వాత ఆయనన్న లోకాన్ని నేను వెళ్ళొచ్చా ఆ లోకం వాళ్ళకేమో నేను కన్వించలా మరి ఈ గిరి గ్రామంలో అప్పటి నా కొడుకు నన్ను చూసేశాడు నేనేమో అతన్ని చూశా ఒక ప్రపంచంలో నేను అక్కడ ఉండే జనాన్ని చూసే తప్పితే వాళ్ళు నన్ను గుర్తుపెట్టల ఈ ప్రపంచంలో మాత్రం వీళ్లు కూడా నన్ను గుర్తుపెట్టగలిగారు ఏమిటి తేడా ఈ తేడా కారణం ఏమిటి అది చెప్పవలసింది అని అడిగింది సరస్వీదేవి వదిస్తోంది ఏం లేదమ్మా అప్పట్లో నీకేమన్నా జ్ఞానాభ్యాసం పూర్తిగా బలం చాలా అప్పుడు నీకు ప్రపంచం మెధ్య అనేటువంటి నిశ్చయం లేదు బ్రహ్మ అద్వితీయమనేటువంటి జ్ఞానం కూడా అప్పుడు నీకు సరిగ్గా లేదు కలగలే ఇవన్నీ కలిగితే గాని సత్య సంకల్పత్వ స్థితి రాదు భేద భేదజ్ఞానం ఎప్పుడైతే ఉందో భేదజ్ఞానం ఉంటే ఏమిటి అది ఎండలో ఉండటం లాంటిది దాంట్లో ఉన్నప్పుడు నేను లీలను అనేటువంటి భేద దృష్టి నీకుంటుంది అప్పుడు నీకు సత్య సంకల్ప సిద్ధి రమ్మంటే రాదు నేను బ్రహ్మను అనేటువంటి జ్ఞానం రావాలి భావన కాదు విశ్వాసం కాదు నేను బ్రహ్మణం అనేటువంటి జ్ఞానం ఉండాలి అది ఉంటే ను నిడలో ఉన్నట్లెక్క అప్పుడు భేద దృష్టి ఉండదు ఎప్పుడైతే భేద దృష్టి పోయి నేను బ్రహ్మన్ భావం దృఢపడుతుందో అనుభవం కలుగుతుందో అప్పుడు సత్య సంకల్ప సిద్ది లభిస్తుంది జ్ఞానాభ్యాసం బాగా ప్రబలమైనటువంటి బలం వల్ల అది సిద్ధిస్తుంది ఇప్పుడు నీకు అది సిద్ధించింది అందువల్ల ఏం నువ్వు సంకల్పించావు నా పుత్రుడు నన్ను చూడాలి అని చెప్పేసి వెంటనే నీకు నువ్వు సంకల్పించిన ప్రకారంగా నీ పుత్రుని చూడగలిగాడు ఇప్పుడు కావాలంటే నువ్వు మళ్లీ ఇంకోసారి నీ భర్త యొక్క లోకానికి వెళ్లిరా అక్కడ కూడా నీ సంకల్పంలా చేయి చేస్తే నీ సంకల్పాలని ఫలిస్తై నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది ఇదల్లా కూడా భేదమే తప్పితే ఇంకోడేం కాదు ఈ సంకల్ప సిద్ది ఎలా వచ్చిందంటే నేను బ్రహ్మన్ భావం దృఢభట్టం ద్వారా వచ్చింది అని సరస్వీదేవి చెప్పేసేటప్పటికి లీలాదేవి అంటోంది సరస్వీదేవి తల్లి ఇప్పుడు నాకు స్పష్టంగా తెలుస్తోంది నువ్వు ఇందాక చెప్పినప్పుడు కేవలం తార్కికంగా అంగీకరించా ఇప్పుడు నేను స్వయంగా అనుభవపూర్వంగా ఏమని ఈ ఇంట్లోనే ఆ బ్రాహ్మణుడు నాకు భర్త అయ్యాడు ఇక్కడే ఆయన మరణించి రాజు అయ్యాడు ఆయన రాజ్యం అంతా ఇక్కడే ఉంది నేను ఇక్కడే రాణిని అయ్యాను రాజైన నా భర్త మళ్ళీ ఇక్కడే మరణించాడు ఇప్పుడు ఇది అంతఃపుర ఆకాశం అయింది ఇప్పుడు ఆ రాజు ఇక్కడే బ్రహ్మ స్వరూపాన్ని చెందాడు ఇక్కడే అతడు మరో రాజు అయ్యాడు ఇక్కడే అతని రెండో రాజ్యం ఉంది చూడగా చూడగా బుట్టలో ఆవాల్లాగా ఈ గిరి గ్రామ గృహ ఆకాశంలోనే ఈ ఇంటి ఆకాశంలోనే బ్రహ్మాండాలు అన్ని ఉన్నాయి అని నాకు తెలుస్తోంది కనుక సమస్త ప్రపంచాలు ఒకే చోట ఉన్నాయి నాకు అర్థమైంది ఇది నాకు తార్కికంగా అర్థమవుతోంది అయితే ఇది విస్పష్టంగా అనుభూతిపూర్వకంగా నాకు కనిపించేట్లుగాను అనుగ్రహించు అన్నది లీలాదేవి సరస్వతిదేవి సంతోషించి అంటోంది నా బిడ్డ నా కూతురా ఓ లీలా ఓ భూతల అరుంధతి అని సంబోధించింది ఈ సంబోధన చాలా సార్థకంగా చేసింది ఓ భూతల అరుంధతి పరమ పతివ్రత నా కూతురా నీకు వంద వద్ద భర్తలు ఉన్నారమ్మా ఒకడు కాదు ఒక జన్మ కాదు ఏ జన్మకు ఆ జన్మ లెక్క తీసుకున్నట్టయితే నీకు వందల కొద్దీ భర్తలు ఉన్నారు అందులో ఇటీవలే వారు ముగ్గురు మనం ఎన్నో వందల వందల జన్మల్ని చర్చ చేసుకోలేం కదా అందుకోసం నీకోసం ఏం చేస్తున్నానంటే ఒక ముగ్గురు భర్తలు మూడు ప్రపంచాలను నీకు చూపిస్తున్నాను నేను ఈ ముగ్గురులో కూడాను ఆ బ్రాహ్మణ భర్త బూటిదైపోయాడు పద్ముడు అనే రాజభర్త ఉన్నాడు ఆయన ఇప్పుడు శవంగా ఉన్నాడు మూడో భర్త మళ్లీ ఇప్పుడు రాజ్యం చేస్తూ బతికున్నాడు నువ్వేమంటున్నావు నా భర్త ప్రపంచము నా భర్త ప్రపంచము అంటున్నావు నువ్వు ఈ మూడు భర్త ప్రపంచాల్లో ఏ ప్రపంచంలోకి తీసుపొమ్మంటావు ఏ భర్త దగ్గరికి తీసుపొమ్మంటావు అది తేల్చి చెప్పు అంది సరస్వతీదేవి సరస్వతీదేవి ఏమో సమాధానం చెబుతుందనుకుంటే ఓ కొత్త సమస్య తీసుకొచ్చి ఎదురకుండా పెట్టేసింది లీలాదేవి కొద్దిగా ఆలోచించి ఇలా అంది అమ్మా నువ్వే వివరించాలి అని సరస్వీదేవి వివరిస్తోంది లీలా సంసారం వేరు బ్రహ్మాండ మండపం వేరు వ్యవహార పరంపర వేరు ఇదిను గుర్తుపెట్టుకో అన్య ఏ హి సంసారోన్య బ్రహ్మాండ మండప అన్యావే తో వత్సే వ్యవహార పరంపరా అంది సరస్వీదేవి హే వత్సే నా కూతురా పిల్ల న్య ఏవహి సంసారన కనిపిస్తున్నటువంటి సంసారం అనే భావన రూపమైన ఈ ప్రవాహం ఏదైతే ఉందో సంసార ప్రవాహం అది వేరు అన్యహా బ్రహ్మాండ మండప ఒక బ్రహ్మాండమైన మండపంలాగా పైనుంచి కిందికి చూస్తే స్వర్గలోకం దగ్గర నుంచి పాతాళలోకంలాగా కొంత మనకు కంటికి కనిపించేది కొంత ఊహ కందేది ఏదైతే ఉందో ఈ బ్రహ్మాండ మండపం అది వేరు ఈ రెంటి కంటే భిన్నంగా వ్యవహార పరంపర ఉంది దేని గోల దాందే ఇవన్నీ కూడా మన పక్కనే ఉన్నట్లు కనిపిస్తూ ఉంటాయి అలా కనిపిస్తూ ఉన్నా కూడా అవి ఒక్కొక్కటి కూడా మనకి కోట్ల కోట్లా మైళ్ళ దూరాల్లోనే ఉన్నాయి జాగ్రత్తగా అని చెప్పి అర్థం చేసుకో చైతన్య దృష్టితో గనక చూసినట్లయితే ఇవన్నీ మర్రిగించంత కూడా లేవు అయినా వ్యవహార దృష్టితో చూస్తే దేని దూరం దానికి కోట్ల కోట్ల మైళ్లే ఏ బ్రహ్మాండానికి ఆ బ్రహ్మాండమే ఏ సంసారానికి ఆ సంసారమే ఈ సంసారం ఆ సంవసారం ఒకటే అంటానికి వీల్లేదు కనుక నువ్వు ఆలోచించుకో ఇప్పుడు ఎటుపోదామని నీకు మనసులో స్ఫురణ వస్తుందో చెప్పు అన్నది కొంచెం అర్థమైంది లీలాదేవికి బ్రహ్మాండాలు కనిపిస్తున్నాయి ఎక్కడి సంసారం అక్కడ కనిపిస్తోంది ఒకే సంసారంలాగా అనిపిస్తోంది కానీ ఇప్పుడు సరస్వతీదేవి చెప్పిన మీద విశ్లేషణ జరగ్గా ఏ ఏ బ్రహ్మాండానికి ఆ బ్రహ్మాండం వేరే వేరే ఉంది ఏ సంసారానికి ఆ సంసారం వేరే వేరే ఉంది దీన్ని దాన్ని సంకీర్ణం చేసి కలగాపులగం చేసి ఆలోచిస్తే సమస్య పరిష్కారం కాదు అని సరస్వతీదేవి చెబుతోందని అర్థం చేసుకుని లీలాదేవి ఎంటోంది ఏమని సరస్వీదేవి తల్లి నువ్వు చెప్పింది నిజం ఇది ఇంతే నాకిప్పుడు గుర్తొస్తోంది చతుర్ముఖ బ్రహ్మ నుంచి అవతరించినటువంటి నాకు ఇప్పటికి ఎనిమిది వందల జన్మలు నాకు గుర్తొస్తున్నాయి ఇన్నే జరిగాయని చెప్పలేను ఎనిమిది వందల జన్మాలు ఇప్పుడు గుర్తు వస్తున్నాయి ఇప్పుడు ఈ లీలా జన్మందే అది సాత్విక జన్మ కాదు తామసిక జన్మ కాదు మధ్యలో రాజసికంగా ఉంది సత్వము తమస్సు కొంచెం కొంచెం కలిసి ఉన్నాయి ఇప్పుడున్న ఇవాళ నా పరిస్థితి అది అవి కొన్ని నా గుర్తొస్తున్నాయి చెబుతా నేను మొదట ఒక విద్యాధర స్త్రీని ఆ జన్మలో చేసిన కొన్ని పనుల వల్ల పుణ్యం తగ్గింది తగ్గి మనుష్య స్త్రీగా పుట్టాను మళ్ళీ మానవ స్త్రీగా పుట్టాను ఆ తర్వాత మళ్ళీ కొంచెం పుణ్యం పెంచుకున్నాను పెంచుకుని ఒక ముని బాలికగా పుట్టా ఆ తర్వాత మళ్ళీ కొంచెం పుణ్యం తగ్గిపోయింది తగ్గిపోయి ఒక రాజకుమారుడిగా పుట్టారు ఆ రాజ్యపాలన సమయంలో కొన్ని ఘోరకృత్యాలు చేయవలసి వచ్చింది చేసేసాను ఫలితంగా నీళ్లు తక్కువ ఉన్నటువంటి ఒక చోట ఆడమొసలిగా పుట్టారు నా కష్టాలు ఎన్ని అన్నయ్య కావు జన్మలో ఎన్ని కష్టాలు పడ్డానో చెప్పలేను ఆ తర్వాత కొంచెం పాపం క్షీణించి ఆవుగా పుట్టా ఆ తర్వాత పక్షి నయ్యా తుమ్మిదనయ్యా లేడినయ్యా ఇట్లా ఎన్నో ఎన్నో ఆ తర్వాత మళ్ళీ ఒక బోయదానిగా పుట్టా ఆ తర్వాత ఒక అప్సర స్త్రీగా స్వర్గలోకం దాకా వెళ్ళే మళ్ళీ తాబేలుగా పుట్టా రాజహంసనయ్యా దోమనయ్యా గడ్డి ఎన్ని చెప్పను చివరికి కొంతకాలం తర్వాత విద్యాధర స్త్రీని అయ్యాను అన్ని జన్మల్లోనూ ఎన్నో కష్టాలు ఏవో సుఖాలు అనుభవించ అని చెబుతోంది లీలాదేవి ఈ కథ ఇలా జరుగుతుంటే ఈ కథ చెబుతున్నటువంటి వశిష్ఠుడికి రాముడు అడ్డం పడ్డాడు గురుదేవా కొంచెం ఆగండి మీరేమిటేమిటో కథ చెప్పేసి కథ పెంచేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎనిమిది జన్మలని చెప్పేసి ఆ జర్మల కథ ఏమో చెప్పేసుకుంటున్నారు చెబుతుంటే నాకు ఇవ్వడం ఆసక్తిగానే ఉంది కానీ మనం ఎక్కడి నుంచి వచ్చాము ఏ బ్రహ్మాండానికి ఆ బ్రహ్మాండం వేరు అంటున్నారు ఏ సంసారానికి ఆ సంసారం వేరు అంటున్నారు లోకంలో పెద్దలంతా ఏమైనా చెబుతున్నారు ఈ బ్రహ్మాండం చుట్టూతా కూడా వజ్రం వంటి గోడలుంటాయి అని చెప్పేస్తున్నారు ఆ గోడలు వజ్రం కంటే కఠినంగా ఉంటాయని అందుచేతనే ఈ బ్రహ్మాండం దాంట్లో నిలబడి ఉంటుందని ఇట్లాంటి కథలు వాళ్ళు చెబుతున్నారు మీరేమో ఈ ఆడవాళ్ళిద్దరూ ఒక బ్రహ్మాండం దాటి ఇంకో బ్రహ్మాండంలోకి వెళ్ళిపోయారు అని కథలు చెప్పేస్తున్నారు నాకు భర్త ప్రపంచం కావాలంటే భర్త ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతోంది బ్రాహ్మణ ప్రపంచం కావాలంటే బ్రాహ్మణ ప్రపంచంలోకి తీసుకెళ్తోంది ప్రస్తుత ప్రపంచం కావాలంటే ప్రస్తుత ప్రపంచంలోకి తీసుకొచ్చేస్తోంది అటువంటి భయంకరమైనటువంటి వజ్రం కంటే కఠినమైనటువంటి గోడలు గనక ఉన్నట్లయితే ఆ గోడల్ని జీల్చుకుని ఈ ఆడవాళ్లు ఎలా ప్రయత్నం ప్రయాణం చేశారు బ్రహ్మాండానికి బ్రహ్మాండానికి మధ్య అంత బ్రహ్మాండమైనటువంటి ప్రహరీ గోడనట్టుగా చదువుతున్నారు కదా పురాణాలు చెప్పేవాళ్ళంతా మరి వీళ్ళు ప్రయాణం ఎట్లా సాగింది ప్రయాణమే సాక్కపోతే మీ కథంతా అన్నాడు రాముడు ఇంత నిర్మోహమాడంగా ప్రశ్న వేస్తే వశిష్ఠుడు ఒక్క సెకండ్ కూడా తడువుకోలే నీ మొహంలో ఉందయ్యా అన్నాడు ఆ మాట పైకం లేదనుకోండి ఏమన్నా అంటే విని విని మళ్ళీ అడుగుతున్నావేమిటయ్యా చెప్పేదేమిటి నిజానికి వాళ్ళిద్దరూ ఎక్కడున్నారు ఆ లోనే ఉన్నారు అందులోనే గిరిగ్రామం ఉంది దాంట్లోనే రాజ్యం ఉంది దాంట్లోనే మరో బ్రహ్మాండం ఉంది అని చెబుతున్నాం నుంచి వాళ్ళు ఎక్కడికి ప్రయాణం చేశారు అంతే చేస్తే ఎక్కడికి ప్రయాణం చేయలే బ్రహ్మాండం ఎక్కడా మరి గోడలు ఎక్కడా ఈ ప్రయాణం ఎక్కడా ఏమి లోన్ సైడ్ ఉందని అడుగుతామేటి ఇది ఎలా కూతుందండి ఒకడు ఇంట్లో పడుకున్నాడు పడుకుని ముందర స్వప్నంగా అన్నాడు ఆ స్వప్నంలో వాడికి ఒక బ్రహ్మాండం ఏంటంటే బ్రహ్మాండం కనిపించింది ఆ తర్వాత రెండో స్వప్నం కన్నాడు అన్నాడు లేదా ఆ రోజే మళ్ళీ ఇంకొక రెండో స్వప్నం కన్నాడు ఇది వేరే బ్రహ్మాండ ప్రపంచం కనిపించింది ఈ బ్రహ్మాండం నుంచి ఈ బ్రహ్మాండానికి వెళ్ళటానికి వాడు ఎన్ని మైళ్ళు దూరం ప్రయాణం చేశాడంటావు వాడి గదిలోనే పడుకున్నాడుగా రెండు ప్రపంచాలు వేరే వేరే చూస్తున్నాడుగా వాడు ఏ దూరం వెళ్ళాడు ఏ ఏ దూరం వెళ్లేదు స్వప్న లోకాలన్నీ కూడా ఆ గదిలోనే వాడు కనిపిస్తున్నాయి అంటే ఏమిటది కనిపించడం మాత్రమే అక్కడ నిజంగా ప్రపంచాలు లేవు ప్రపంచాలు ఉంటేగా వాడు దూర ప్రయాణం చేయాల్సింది అలాగే ఈ లీలా సరస్వతుల యొక్క సన్నివేశంలో కూడా బ్రహ్మాండము లేదు సంసారము లేదు గోడలు లేవు దూరము లేదు ఏమీ లేదు అజ్ఞానం వల్ల అవన్నీ ఉన్నట్టు మనకు మనస్సు కనిపిస్తున్నాయి స్వప్న ప్రపంచంలో విషయంలో కనిపించట్లా ఆ బ్రహ్మాండం వేరు ఈ బ్రహ్మాండం వేరునట్టు కనిపించట్లా అట్లాగే ఇక్కడ కూడా భ్రాంతి మూలంగా కలగనేవాడు కలలో పెద్ద రాజ్యం చూశాడు ఆ రాజ్యం అంతా ఎక్కడుంది ఆ గదిలోనే ఆ ఇరుకు గదిలోనే ఉంది చిన్న ఇరుకు గది ఏమిటి ఆ పెద్ద రాజ్యం ఏమిటి ఈ గదిలో ఆ రాజ్యం పడుతుందా అని ప్రశ్నించాడుకోండి దానికి కాదండి ఎట్లా గొట్లా సర్దుకుని ఆ రాజ్యం వచ్చి గదిలో కూర్చున్నాను చెబుతావా చెప్పేందుకు వీల్లేదు ఆ గదిలో నిజంగా రాజ్యం ఉందా లేనే లేదు అలాంటివే ఈ బ్రహ్మాండాలన్నీ కూడా అందుచేత బ్రహ్మాండం అంటే ఏమిటి బ్రహ్మగారి యొక్క సంకల్పం అని అర్థం అదే సంకల్పం అదే వాసన ఆ వాసనతోనే వీళ్ళు కూడా అటువంటి వాసనే ఈ జీవులకు కూడా కలిగింది బ్రహ్మదేవుడికి హిరణ్య గర్భుడికి ఏ రకమైనటువంటి సంకల్పంతో ఏ రకమైన వాసనతో వారికి సంకల్పాలు కలిగినయో ఇక్కడుండే జీవులకు కూడా అటువంటి వాసనతో అటువంటి సంకల్పాలే కలుగుతున్నాయి కలగడం చేత వీళ్లకు కూడా ఆ హిరణ్య గర్భుడికి ఎటువంటి బ్రహ్మాండం అటువంటి బ్రహ్మాండమే కనిపిస్తోంది అది కనిపించడం తప్పితే అంతకుమించి అక్కడ ఏమీ లేదు గోడలు లేవు ప్రపంచము లేదు మరి గొడవలను చెబుతున్నారు ఏమిటంటే పౌరాణికలు పిల్లలకు అర్థం కావడం కోసం అలా చెబుతూ ఉంటారు అంతేగాని వాళ్ళ తత్వం తెలియక చెప్పడం కాదు అందుచేత ఇది అర్థం చేసుకో ఆ లీలా సరస్వతులు ఎక్కడికి కథలు అక్కడే ఉండి ప్రయాణం చేసినట్టుగా భ్రాంతి పొందుతున్నారయ్యా ఇది కథ యొక్క సారం ఈ కథ వింటే ఇంకా తెలుస్తుంది అంటున్నాడు అని ఆ లీలా సరస్వతుల యొక్క సంవాదాన్ని కొనసాగిస్తున్నాడు సరస్వతి దేవి చెబుతోంది ఆ సంవాదంలో ఆ చెప్తూ వాళ్ళు అలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగానే లీలా సరస్వతులు ఇద్దరు కూడా ఆనాటి వశిష్ఠ బ్రాహ్మడి ఇంట్లోంచి బయటకు వచ్చి అంటే అక్కడ ఆ వెనకాల కథలో లీలా సరస్వతుల యొక్క సంభాషణ ఎక్కడ జరుగుతుందంటే ఆనాటి గిరిగ్రామం అంటే పూర్వం వశిష్ఠ బ్రాహ్మడు అనేటటువంటి జన్మలో ఆనాడు ఉన్నటువంటి గిరిగ్రామ ప్రపంచం ఏదైతే ఉందో అక్కడుండి సంభాషణ నడుస్తోంది అంచేత ఆ వశిష్ట బ్రాహ్మడి ఇంట్లోంచి బయటకు వచ్చి ఆ చుట్టుపక్కల ఇటు తిరగసాగారు వాళ్ళు ఆ లీలా సరస్వతులు ఆ పరిసరాలన్నీ చూసేసరికి లీలాదేవికి తన వెనుకటి బ్రాహ్మణ జన్మ సంగతులన్నీ కూడా గుర్తొచ్చాయి ఆమె సరస్వతి దేవికి ఆ విషయాలన్నీ మెల్లిగా వివరించి చెప్పసాగింది ఆ సందర్భంలో వాల్మీకి మహర్షి పాతకాలపు బ్రాహ్మణ గ్రామీణ జీవనాన్ని కళ్ళకు కట్టినట్టుగా అతి సుందరంగా వర్ణించాడు లీలాదేవి చెబుతోంది సరస్వతిదేవి అప్పుడు నేను ఒక బ్రాహ్మణ స్త్రీని చెప్పా కదా చిక్కి నరాలు బయటపడి ఉండేదాన్ని నేను చేతులు దర్భపుడకల్లాగా ఉండేవి అయినా ఎప్పుడూ అతిథులంటే అతి ఇష్టంగా ఉండేది ఎంతమంది వచ్చినా విసుకోకుండా వంట చేసి పెడుతూ ఉండేదాన్ని నాకు సంతానం చాలా ఎక్కువే ఎప్పుడూ నా భర్తకు కీర్తి ఇంకా ఇంకా పెరగాలని ఆలోచన చేస్తూ ఉండేదాని ఇంటి పనుల్లో నేను బాగా చురుగ్గా ఉండేదాని ఎప్పుడూ ఏదో పని చేస్తూ ఉండేదాన్ని ఏం పని పని అంటే చల జలగడమో అంట్లు దమ్మడమో ఇలాంటి పనులు ఏదో ఒకటి చేస్తూనే ఉండేదాన్ని ఖాళీగా ఉండేదాన్ని కాదు నాకు పనులే ఇంట్లో మా వాళ్ళు ఎవరు ఏ పని చేసినా కూడా నాకు నచ్చేది కాదు త్వరగా అయినట్టు కనిపించేది కాదు ఇంత ఆలస్యమని ఎప్పుడు విసుక్కుంటూ ఉండేదాన్ని ఆ జన్మలో ఉండగా ఈ సంసారమేమిటి ఈ లోకమేమిటి అసలు నేనంటే ఏమిటి అని ఇలాంటి ఆలోచనలు నాకు కల్లో కూడా రాలేదు వచ్చేవి కాదు నేనెలాంటి మొద్దునో నా మగుడు అంతే మొద్దే ఆయనకేముండేది ఇప్పుడు ఆయనకి ఎప్పుడు దర్భలు సమిధలు కూరగాయలు కట్టి పొలలు వీటితోనే సరిపోయేదానికి ఆలోచనలు పనులు నా కాస్త ఖాళీగా ఉంటే పిల్లల చెవుల్లో గుబిలు తీస్తుండేదాన్ని ఇంటి ముందర అరికి ముగ్గులు పెడుతూ ఉండేదాన్ని లేదంటే లేగదోళ్లకు ఇంత లేత గరితలు గరికలు కోసి తెచ్చి పెడుతుండేదాన్ని ఎప్పుడు చూసినా ఇంట్లో వాళ్ళకి నీతులు నూరుపోతు ఉంటే నాకు సరదా ఇలాంటి నీతిగల ఇల్లు మాది ఇంత గొప్ప కుటుంబం మాది ఇలాంటి నీతిగల కుటుంబంలో ఇంత మేధావులుండే కుటుంబంలో ఇలాంటి తేలిక మనుషులు పుట్టారా అని ఎప్పుడూ విసుగుంటు ఉండేదాన్ని ఎవరి మీద వాళ్ళ మీద ఎగిరి పడుతుండేదాన్ని సరే ఇలా జరుగుతూ ఉండగా మెల్లిగా ముసల్తనం వచ్చింది ఎడమ చెవుకు చెవుడు వచ్చేసింది తల మెల్లిగా వణకడం ప్రారంభించింది ననువు కొంచెం వంగింది చేతికో కర్ర తోడైంది తల్లి అలా ఉండేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వాతావరణం ఎలా ఉండదు అని ఇప్పుడు గుర్తు రావడం కంటికి కనిపిస్తోంది ఈ మొక్కలు ఇవన్నీ నేను పోషించినవే ఈ పశువులు ఇవన్నీ నేను పోషించినవే ఇదిగో ఈ బంధువులు వీడంతా నావాళ్లే ఇక్కడ ఇట్లాగే ఉన్నారు ఇంకా ఇప్పుడు బాగా గుర్తొస్తోందమ్మా మా ఆయన అన్నాడే ఆయన ఎప్పుడు రాజు కావాలని మనస్సులో తపన పడుతూ ఉండేవాడు ఆయన ఇప్పుడు నిజంగానే రాజు అయ్యాడు ఆ జీవుడు ఇప్పుడు ఇక్కడ ఈ ఆకాశంలోనే ఆకాశంలో ఉన్న గాలిలాగా గాలిలో ఉన్నటువంటి పరిమళంలాగా ఇక్కడే ఉన్నాడు కానీ ఇక్కడే ఉన్నా గ్రహించలేకపోతున్నాడు తల్లి ఇక్కడ ఈ ఆకాశంలో కోటి యోజన రాజ్యం ఉంది ఇమిడిపోయింది ఈ కాస్త ఈ గిరిగ్రామ బ్రాహ్మణ గృహంలో ఉండే ఈ చిన్ని ఆకాశంలో కోటి కోటి యోజనాల రాజ్యం ఇమిడిపోయింది ఇదంతా నాకు మా ఇలా తల్లి సరేగాని మళ్ళీ నా భర్త గారి రాజ్యం ప్రస్తుతం చేస్తున్న రాజ్యం ఉంది కదండి ఆ రాజ్యం ఎలా ఉందో అది చూద్దాం అనిపిస్తోంది అక్కడికి వెళదాం పద అన్నది అనగానే సరస్వతిదేవి అంగీకరించింది లీలా సరస్వతులు ఇద్దరు కూడా కలిసి మళ్లీ ప్రయాణం సాగించారు మళ్లీ చెప్పిన వారనే మేఘమార్గం వాయుమార్గం సూర్య మార్గం చంద్రమార్గం ధ్రువ మార్గం అన్నీ దాటేశారు దాటేసి ఆ తర్వాత స్వర్గలోకం ఆ తర్వాత త్రిమూర్తుల లోకాలు ఇంకా ఏవేవ లోకాలు అన్నీ దాటారు అప్పుడు లీల ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంది అక్కడ ఏ వెలుగు లేదు చుక్క వెలుగు కూడా లేదు అంత చీకటి చిమ్మ చీకటి కటిక చీకటి అని చూసి ఆశ్చర్యపోయి లీలాదేవి అడిగింది సరస్వతీదేవిని అమ్మా సరస్వతీదేవి సూర్యచంద్ర నక్షత్రాలులన్నీ ఉండాలి కదా ఏమైపోయాయి ఇంత చీకటిగా ఉంది ఏమిటి వెలుగన్న మాటే లేదేమిటి ఏమిటి ఆశ్చర్యం అని అడిగింది సరస్వతిదేవి చెబుతోంది లీలా ఇందులో ఆశ్చర్యమే లేదమ్మా నువ్వు సూర్యచంద్రాదులను దాటి చాలా దూరం వచ్చేశావు అందువల్ల నీకు ఏ వెలుగు కనిపించడం లేదు అంతకంటే ఆశ్చర్యమేం లేదు అంది లీలాదేవి అంటోంది అలాగా సూర్యుడు చిన్న చుక్కగానే కూడా కనిపించడం లేదే అంత దూరం వచ్చేసామా అది సరే కాని ఇక్కడ ఈ ఉత్తర అంటే కుడి ఏదో దారిలాగా కనిపిస్తోంది ఇదేమిటి ఈ దారి ఎడిపోతుంది అని అడిగింది సరస్వీదేవి చెబుతోంది లీలా అది దారి కాదు ఏమి కాదు బ్రహ్మాండం యొక్క పై నువ్వు ఇందాక చూసినటువంటి సూర్య చంద్రాలంతా కూడా ఆ బ్రహ్మగారి యొక్క ధూళిలో లేశములు వంటి వాళ్ళు ధూళిలో లేశాలు లాంటి వాళ్ళు అని చెప్పింది అలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూనే లీలా సరస్వతి ఇద్దరు కూడా ఆ బ్రహ్మాండం యొక్క పైడిప్ప కనిపించింది కదండి దానికి ఇంకా దగ్గరగా వెళ్లారు అక్కడ లీలాదేవికి పంచభూతాల ఆవరణలు కూడా ఒకదాని మీద ఒకటి కనిపించాయి ఆ పంచభూత ఆవరణలపైన పరిశుద్ధమైనటువంటి చిదాకాశం కనిపించింది దాని వైశాల్యానికి అంతే లేదు ఇంతని చెప్పేందుకు వీల్లేదు ఆకల్పముత్తమ బలైన శిలాపతేచ్చేత్ తస్మిన్ బాత్ పతకరాడపితేచ్చేత్ విమలే ఆకల్పమేక జగోప్యథ మారు ఒక బ్రహ్మాండమైన కల్పన చేశాడు వాల్మీకి మహాకవికుడు ఎంత దూరం ఉంది ఎంత దూరం వచ్చారు ఇంకా ఎంత దూరం వాళ్ళకు కనిపిస్తోంది చిరాకాశం యొక్క వైశాల్యం ఎలా ఉంది అని చెప్పడానికి ఒక అద్భుతమైన కల్పన చేశాడు ఏమిటా కల్పన అంటే పైనుంచి ఒక బ్రహ్మాండమైన రాయి పడేశాట ఆ కల్పముత్తమ బలేన శిలాప ఒక బ్రహ్మాండమైన కొండ బండ తెచ్చి పైనుంచి కింది పడేశారు అది ఎంతకాలం నుంచి పడుతోంది ఒక కల్పకాలం నుంచి పడుతోంది అక్కడ ఆ బండ వేసిన సమయానికి ఇక్కడ భూమి నుంచి తస్మిన్ బాత్పత రాడపిచోత్పతే చేరిగా అదే క్షణానికి ఇక్కడ భూమి నుంచి గరుత్మంతుడు మహాబలిష్ఠుడైన గరుత్మంతుడు అంతే వేగంతో పైకి ఎగరడం మొదలట్టాడు పైనుంచి రాయి పడుతోంది కింది నుంచి గరుత్మంతుడు అంతే వేగంతో పైకి ఎదుగుతున్నారు ఇలా వాళ్ళిద్దరూ ఎంతకాలం జరిగారు ఇప్పటికీ ఒక కల్పకాలం పాటు ఆ రాయి పడుతూనే ఉంది ఈయన ఎగురుతూనే ఉన్నాడు అంత వేగంతోను ఈ రెండిట్లు జరుగుతుంటే మధ్యలో ఏం జరుగుతోంది విమలే అంబరే అంతహ ఏక జవగోపి అథ అంతే వేగంతో గాలి పైకి కిందికి కూడా ప్రసారం చేస్తోంది సుడి గాలిలాగా తుఫాను గాలిలాగా ఆ గాలి పైకి వెళుతోంది కిందికి వస్తోంది ఈ మధ్యలో ఆ రాయికి గరుత్పండికి మధ్యలో అయినా కూడా ఒక కల్పకాలం అయినా కూడా ఆ గాలి అటు రాయిని ముట్టుకోలేకపోతోంది ఇటు గరుత్మంతుణ్ణి ముట్టుకోలేకపోతోంది తద్వోజనం నలభతే విమలే అంబరే ఆ రెంటి యొక్క స్పర్శని పొందడం లేదు ఆ గాలి అంటే మూడు వేగం కలిగిన వస్తువులు మూడు చెప్పాడు అందులో మధ్యలో ఉన్నటువంటి వస్తువు గాలి వస్తువు అది పైకి కిందికి కూడా ఏకకాలంలో సమాన వేగంతో ప్రయాణం చేస్తోంది కింది నుంచి గరుత్మంతుడు పైకి ప్రయాణం చేస్తున్నాడు పైనుంచి రాయి కిందికి ప్రయాణం చేస్తోంది ఈ బూడు వస్తువులను ఊహించండి ఈ మధ్యలో పైకి కిందికి సమాన వేగంలో ప్రయాణం చేస్తున్నటువంటి ఈ గాలి ఉన్నాడే వాయువు అటు ఆ రాయిని పైన రాయిని ముట్టుకోలేకపోతున్నాడు కింద గరుత్మంతుడిని ముట్టుకోలేకపోతున్నాడు అంత దూరం ఉందిట ఎంత దూరం ఉంది అని చెప్పడానికి ఆ ఊహను అందడం కోసం అంత కల్పన చేశాడు ఆయన వాల్మీకి మహర్షి మహాకవి కనుక కల్పన చేశాడు ఇందుకు దీని సారాంశం ఏమిటి చిదాకాశం యొక్క వైశాల్యం అంత పెద్దది చిదాకాశం పూర్తిగా అపరిచ్ఛిన్నం అని చెప్పడే ఉద్దేశం అందుకంటే లేదు ఇంత కల్పన చేసి ఆయన చెబుతున్నాడు కథ కొనసాగిస్తున్నాడు వశిష్ఠ మహర్షి చిదాకాశం యొక్క స్థితి ఇలా ఉంటుందయ్యా రామా అదే నిజమైన వస్తువు నిజానికి ఇంకా వేరే వస్తువు నిజమైన వస్తువు లేనే లేదు అయితే ఇందాక చాలా బ్రహ్మాండాలు వాటిలో జరిగే వ్యవహారాలు ఇవన్నీ చెప్పాం ఇదంతా ఎందుకు చెప్పాము అంటే అల్పజ్ఞుల దృష్టిని అనుసరించి చెప్పాము అంత మాత్రమే మరైతే మరి అగ్నిలో అగ్నిలకి మాత్రం ఇవన్నీ సత్యాలుగా కనిపిస్తున్నాయి ఎలాంటి సత్యాలుగా కనిపిస్తున్నాయి ఉత్పత్తిపత్ ఉత్పత్తిపే తల్పై శమం వ్యాతి బాల సంకల్ప అన్నాడు వశిష్ఠ మహర్షి అంటే సంకల్పం ఉందే దాన్ని బట్టి ఈ చిదాకాశం అనేటువంటి అధిష్టానం మీద ఏదైనా కనిపిస్తుంది ఆ సంకల్పం పోతే కనిపించేది పోతుంది ఇదే సత్యం ఎప్పటిది కూడా ఉత్పత్తి ఉత్పత్య కనిపిస్తూ ఉంటుంది ఎగిరి పడుతున్నట్టుగా ఉంది ఉత్పత్తి అడుతూ పుడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది దీని అందరికీ ఆధారం ఏది అధిష్ఠానమైనటువంటి ఆ చిత్తే ఆ చిదాకాశమే ఆధారం ఆ చిదాకాశం మీద సంకల్పం వచ్చేటప్పటికి వస్తువులు కనిపిస్తున్నాయి సంకల్పం పోయేటప్పటికి ఏ వస్తువు కనిపించట్ల ఇదే ప్రపంచంలో అసలైన సత్యం అన్నాడు వశిష్ఠ మహర్షి దాని మీద రాముడు ప్రశ్నిస్తున్నాడు ఏమండి మీరు మాటి చిదాకాశం చిదాకాశం అంటున్నారు చిదాకాశం అనబడేటువంటి పరమాత్మ మీద అధ్యాస రూపంగా అంటే భ్రాంతి రూపంగా ఈ ప్రపంచం ఏర్పడుతోంది అని చెబుతున్నారు మళ్లీ ఆ పరమాత్మకేమో దిక్కులు కాలాలు లేవంటున్నారు ఏ దిక్కు లేకపోతే చిదాకాశం మీద పరమాత్మ మీద ప్రపంచ భ్రాంతి కలిగింది అంటున్నారు పరమాత్మ మీద ప్రపంచ భ్రాంతి కలిగింది అంటే అర్థం ఏంటి పరమాత్మ కిందన్నాడు ప్రపంచం పైనందని అర్థం వస్తున్నట్టేగా అంటే మీరు చెప్పే ప్రపంచానికి పరమాత్మకి అనగా చిదాకాశానికి దిక్కులు ఉన్నట్టే కదా అని ఒక ప్రశ్న యావదేశాడు అంతేకాకుండా పరమాత్మలో నిజంగా గనే గనక దిగ్విభాగం లేకపోయినట్లయితే పైన కింద అనేటువంటి తేడా గనక పరమాత్మలో నిజంగా లేకపోయినట్లయితే ఆయనలోంచి పుట్టినటువంటి ప్రపంచానికి అవి ఎట్లా ఈ ప్రపంచంలో పైన కింద అనే దిక్కులు కనిపిస్తున్నాయిగా మనకి ఈ కనిపిస్తున్నాయి అంటే ప్రపంచానికి మూలమైన పరమాత్మలోగా ఉంటేగా ఇక్కడికి వచ్చేది నల్ల మట్టిలోంచి కొండ చేస్తే కొండ నల్లగా ఉంటుంది ఈ నల్లధన ఎక్కడి నుంచి వచ్చిందో మట్టిలోంచి వచ్చింది కనుక ఇప్పుడు చూసే ప్రపంచంలో దిక్కులు కనిపిస్తున్నాయి కానీ దాన్ని బట్టి ఏం చెప్పాలి ఈ ప్రపంచానికి మూలమైనటువంటి ఆ ప్రపంచంలోనే ఆ పరమాత్మలోనే ఈ దిక్కులన్నీ ఉన్నాయి అని చెప్పాలి అని ఎటు చూసినా మీరు చెప్పే పరమాత్మ దిక్కాల అతీతుడు కావడానికి వీలు అని నాకు తోస్తోంది దీనికి మీరేమంటారు అన్నాడు వశిష్టమైన వెంటనే సమాధానం చెప్పేస్తున్నాడు అయితే సౌమ్యంగా వచ్చిన కథ చెప్పాడు ఏమి లేదయ్యా ఒకటికి కొంచెం కంటి దోషం వచ్చింది వాడికి ఆకాశంలో వెంట్రుకొల ఉండలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి ఇటు చూస్తుంటే కళ్ళు నలుగున్నట్టుగా ఉంటే ఏమిటంటే ఉండలు ఉండగా ఆ వెంట్రుకొల ఉండలాగా కనిపిస్తున్నాయి వాటిని కేశవరకంలో అంటూ ఉంటారు సంస్కృతాలు ఆ వెంట్రుకొల ఉండలు ఎక్కడున్నాయ్యా వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వచ్చి ఏ నాకు ఆకాశంలో ఏమిటో ఉండలు ఉండలాగా వెంట్రుకలు ఉండేలాగా కనిపిస్తున్నాయండి ఎటు చూసినా అన్నాడు అంటే డాక్టర్ గారు అడిగాడు ఎక్కడున్నాయ్యా అవి అని అడిగాడు అంటే ఆకాశంలో ఉన్నాయండి వెంట్రుకొల ఉండలు అన్నాడు అంటే ఆకాశంలో వెంట్రుకలు ఉండలున్నాయి అంటే ఎక్కడుంది ఆకాశం కింద ఉంది దానిమీద ఆకాశం మీద వెంట్రుకలు ఉండలున్నాయి అదేగా నువ్వు చెప్పేది ఇప్పుడు కనుక ఇప్పుడు ఏం చెప్పాలంటే నువ్వు చెప్పే సిద్ధాంతం ప్రకారంగా ఆకాశం అన్నా కింద ఆకాశం పైన ఏమో వెంట్రుకలు ఉండదు వాడి అనుభవ అనుభూతిని బట్టి నువ్వు చేసిన నిర్ణయం ఇది ఇది కుదురుతుందా వీడి గలిగిందంతా భ్రాంతి కంటి యొక్క జబ్బు వల్ల వాడికి ఏం కనిపిస్తుంది ఆకాశంలో ఏదో వెంట్రుకలు ఉన్నట్టుగా కనిపిస్తోంది అక్కడ నిజంగా గనక వెంట్రుకలు అనేవి వెంట్రుకలు ఉండలు నువ్వు చెప్పినట్టుగా ఆకాశం కిందనే పైన వెంట్రుకలు అని చెప్పొచ్చు అక్కడ వెంట్రుకలేవయ్యా కానీ వాడు చెప్పేటప్పుడు ఏం చదువుతున్నాడు కంటి దోషం వల్ల ఎంత చెబుతున్నాడు వాడు చెబుతున్నాడు ఏమని ఆకాశం మీద వెంట్రుకలు ఉన్నట్టుగా నాకు కనిపిస్తోందండి అని చదువుతున్నాడు వాడు అంటే ఏం చేస్తున్నాడు అనమాట కంటి దోషం వల్ల ఆకాశం మీద వెంట్రుకలను వాడు ఆరోపించుకుంటున్నాడు ఇలా చెప్పామనుకోండి మీరే ఒప్పుకున్నారు కదండి ఆకాశం మీద వెంట్రుకలను ఆరోపించుకుంటున్నాడు చెప్పాడు గనక మీరే చెబుతున్నారు గనక ఆకాశం కింద ఉంది వెంట్రుకల పైన అని మళ్ళీ అన్నాం అనుకోండి అదే మాట అవుతుంది ఇలా మేము చెప్పినంత మాత్రం చేత ఏమని ఆకాశం మీద వెంట్రుకలను వాడు భ్రాంతి చేత చూస్తున్నాడు అని చెప్పినంత మాత్రం చేత ఆకాశం కింద ఉందని వెంట్రుకలు ఉండలేమో మీద ఉన్నాయని అర్థం చెప్పచ్చు ఎవడైనా చెప్పరాదు ఎందుకంటే అక్కడ నిజంగా వెంట్రుకలనే లేనే లేవు వెంట్రుకలు లేవు వెంట్రుకలు ఉండలు లేవు అవి నిజంగా ఉండి ఉంటే అవి కింద ఉన్నాయా మీద ఉన్నాయా అనే చర్చ వచ్చేది నిజంగా లేనివాడి గురించి చర్చ ఏమిటి అలాగే పరమాత్మ మీద ఆరోపింపబడినటువంటి ప్రపంచం గనక నిజంగా సత్యమైనది అప్పుడు పరమాత్మ దానికి ఆధారంగా కింద ఉన్నాడని ప్రపంచమేమో ఆయన మీద ఉదాహరణ కూర్చున్నట్టుగా ప్రపంచం పరమాత్మ మీద ఉందని పరమాత్మ ఆధారమని ప్రపంచం ఆధేయమని ఈ రకంగా చెప్పేందుకు వీలుండేది అది చెప్పేందుకు వీలు లేదు ఎందుకని ప్రపంచం సత్యమే కాదే అది సత్యమే కానప్పుడు ఇది కింద మీద అనే వాదాలు ఎలా జరుగుతాయి ఇకపోతే నువ్వేమంటున్నావు పరమాత్మలో దిగ్విభాగం అది ప్రపంచంలోకి ఎలా వచ్చింది పరమాత్మలో ఉంటేనే కదా ప్రపంచంలోకి వస్తుంది మట్టిలో నరదనం ఉంటేనే కదా కుండలోకి వస్తుంది అంటున్నావు నువ్వు భ్రాంతి అంటే ఏమిటి మూల వస్తువులో లేనటువంటి కొన్ని కొత్త అంశాలు కనిపించడమే భ్రాంతి తాడున్న చోట పాము కనిపించింది అక్కడేం కనిపించింది వాడికి పాము కనిపించిందంటే మూల వస్తువులు లేనటువంటి పడగ మూల వస్తువులు అయినటువంటి తోక మూల వస్తువులు అయినటువంటి కూరలు కనిపిస్తేనే కాదు భ్రాంతిని చెబుతున్నాం దాన్ని అలాగే ఈ ప్రపంచం కూడా భ్రాంతి వల్ల పుట్టింది అని మేము చదువుతున్నాం అంటే ఏంటంటే మాట పరమాత్మలో లేనటువంటి కొన్ని కొన్ని విశేష లక్షణాలు దీంట్లో కనిపించినాయి ఏమిటవి దిక్కులు కాలాలు ఇవన్నీ కూడా కనిపించినాయి భ్రాంతి వల్ల ఇది జరుగుతుంది కనుక మూల వస్తువులో లేనటువంటి కొత్త లక్షణాలు భ్రాంతి వస్తువులో కనిపించవచ్చు దాంట్లో దోషమే లేదు కనుక ఈ ప్రపంచంలో మనకు కనిపించే దిగ్విభాగం కూడా స్వతంత్రంగా రావచ్చు తప్పిదే మూల వస్తువులోంచే సంక్రమించి తీరాలి అని మనం నిశ్చయం చేసి చెప్పలేం అదిగాక ఇంకో దృష్టితో చూడువు మనకి ప్రపంచంలో ఏం కనిపిస్తోంది దిగ్విభాగం కనిపిస్తోంది ఈ దిగ్విభాగం నిజమైనటువంటి సత్య వస్తువు ఈ ప్రపంచంలోనే ఆలోచించి పరమాత్మ కదా పక్కన పెట్టు ఈ ప్రపంచంలోనే అది సాపేక్షకమే తప్పితే శాశ్వతమైన వస్తువు కాదు మనం భూమి మీద ఉన్నాం మనం ఉండే భూమిని బట్టి ఒక పక్క కింద అని ఇంకో పక్క మీద అని మనం చదువుతున్నాం అంతేగాని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 ఈనాడు మనం చెప్పుకునేటువంటి భూమ్యాకరణ సిద్ధాంతాన్ని కొంచెంగా పరామర్శ చేశాడు భూమికి ఆకర్షణ శక్తి ఉంది అనేటువంటి సిద్ధాంతం అధునాతన విజ్ఞాన శాస్త్రం వాళ్ళు కొత్తగా కనిపెట్టినటువంటి నూతన సిద్ధాంతం అని నమ్మేటువంటి వాళ్ళు ఇవాళ్లకు కూడా చాలా మంది ఉన్నారు కానీ ఇక్కడ ఈ యోగవాసిష్టంలో ఈ సందర్భంలో వాల్మీకి మహర్షి రాసినటువంటి ఒక రెండు శ్లోకాలున్నాయి ఆ శ్లోకాలలో స్పష్టంగా భూమ్యాకరణ సిద్ధాంత యొక్క ప్రసక్తి ఉంది ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తుతం చెప్పదాల్సిన విషయం అది కాకపోయినప్పటికీ దాన్ని పరామర్శ వచ్చింది కనుక దాని విషయం చెబుతున్నా జై గురుదత్త